గణపతి మోహలామే కవీనాము్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆ శ్రీమహాగణాధిపతాశివ సమా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే తురు పరంపరా ారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరేంత ఇోక్త శరీరిణినోప్రమేయ్యస్వ భారత నిత్య అనాశిన అసీరిణ అంతవంత మే దేహా ఉ భాష్యం చూస్తున్నాము అంతము నితీరిణ శరీరవత అనాశిన అప్రమేయన వివేకి సో శరీరిణ అంటే శరీరవత శరీరమును కలిగియున్న అంటే శరీరమునందు ప్రకటమై శరీరమును నిలబెడుతూ శరీరమును కలిగి ఉన్నట్లుగా వ్యవహరింపబడేటువంటి ఆత్మన ఆత్మకు శరీరమును కలిగి ఉన్నదే కానీ శరీరము యొక్క ధర్మములను కలిగిలేదు సో అత్యతనే అనాశిన అది వినాశము లేనిది అటువంటి ఆత్మకి అప్రమేయస్య ఇవి అప్రమేయ అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చూడండి అప్రమేయ అనే పదం వేదాంతం చాలా విలక్షణమైన పదం అసలు పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నది ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అని నిర్ధారించడానికి ఆ ఒక్క పదం చాలా మహావాక్యం లాంటి పదం ఎందుకంటే ప్రమా అంటే జ్ఞానసాధనం మా అన్న ప్రమా అన్న ఒకటే జ్ఞాన సాధనం జ్ఞానసాధనం ఏమిటి కన్నుముక్కు మొదలైన ఇంద్రియములు ఒకటి మనస్సు ఒకటి కన్నుముక్కు మొదలైన ఇంద్రియములు జ్ఞాన సాధనములు అన్నప్పుడు వాటికి ప్రత్యక్షము అనిపేది అక్ష అంటే ఇంద్రియం సో శబ్దం ఉందనుకోండి అక్షం ప్రతి చెవి అనే ఇంద్రియానికి అభిముఖంగా శబ్దం ఉంటుంది అంటే ఆ ఇంద్రియానికి తెలుస్తూ రూపము కన్నుకి తెలుస్తూ ఉంటుంది గంధము ముక్కుకి తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ సకల జగత్తులు కూడా ఐదు అంశాలున్నాయి సో శబ్ద రూప శబ్దస్పర్శ రూపరస గంధములు ఈ ఐదు ఇంద్రియాల చేతను అవి గ్రహించబడుతూ ఉంటాయి ఈ ప్రత్యక్షము ఎందుకంటే వాటి ద్వారా తెలుసుకుంటున్నాం కనుక అవి సాధనములు తెలుసుకోవడంలో పనిముట్లు ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ నోయింగ్ కనుక వాటికి ప్రమా అని పేరు సో ప్రమాణము అని పేరు వాటికి ప్రమా అంటే జ్ఞానము సో రూపజ్ఞానం ఎలా కలుగుతుంది కంటి ద్వారా కలుగుతుంది కాబట్టి రూపప్రమకి సాధనమేమిటి కనువ బ్రహ్మా అంటే జ్ఞానం రూపప్రమకు సాధనము కనుక శబ్దప్రమకు చెవి కాబట్టి ఈ ఇంద్రియములు ప్రమాణము అవుతాయి ప్రమాకరణం ప్రమాణం ఇది ప్రత్యక్ష ప్రమాణం సో ఇంద్రియాల ద్వారా మనం సమాచారం తెలుసుకోవటం ఇక మనస్సు ఇంద్రియాలు తెలిసిన దానికంటే ఒక ఇంత ఎక్కువ మనస్సు తెలుసుకోగలదు ఉదాహరణకి పొగను చూసి నిప్పుంది అని మనస్సు తెలుసుకోగలరు మనస్సుకి తెలుస్తుంది కానీ కంటికి తెలియదు నిప్పుందని కంటితోటి చూస్తే చూస్తే కనపడదు కదా కంటితోటి పొగే చూస్తారు మనస్సుతో నిప్పుని ఊహిస్తారు ఊహ అనుమానము అంటే ఊహ అనుమానం ఉంటే తెలుగు అనుమానం కాదు ఎన్న అనుమానం ఉంటారు తెలుగు అనుమానం కాదు తెలుగు అనుమానం ఉంటే డౌట్ అనే సెన్స్లో వాడతారు అలా ఎందుకు వాడుతున్నారో దేవుడికి తెలియాలి అలా వాడుతున్నారు అంటే సంస్కృ తెలుగులో ఉన్న శబ్దాలు యాభై శాతం శబ్దాలు డెబ్భై శాతం శబ్దాలు సంస్కృత శబ్దాలే కాబట్టి ఆ యూసేజ్లో అలాగా కొన్ని శబ్దాలు డిస్ట్రాక్ట్ అయ్యాయి కనుక సంస్కృతంలో డౌట్ అంటే అనుమానం అనే మాట ఎప్పుడూ ఉండదు డౌట్ అనే సెన్స్లో అనుమాన శబ్ద ప్రయోగం కథలో కూడా ఊహించడానికి కూడా వీలైన మాట సంస్కృతంలో కానీ తెలుగులో ఇలాగే వాడతారు కాబట్టి అనుమానము అని అనకుండా వేదాంతం పాఠం లేదు అనుమానం ఉన్నప్పుడల్లా ఈ ఉపన్యాసం చెప్తూ ఉంటాం ఇదో ఇదో ట్యాక్స్ ఇది అడిషనల్ ట్యాక్స్ అనమాట అనుమానం అనగానే సగం మంది ఏదో డౌట్ అనుకుంటారు వాళ్ళు అనుకున్నారో మానేరో అలా అనుకుంటారేమో నాకు డౌట్ అందు గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో అనుమానము అంటే మన ఊహానార్థం శబ్దార్థ చెందికి తెలుగు డిక్షనరీ చూస్తే అనుమానము అంటే ఊహ అని రాసుకుంటుంది ఊహ ఊహించుటా సో అవి నిప్పుందని ఊహిస్తారు నిప్పు చూడకపోయినా ఊహిస్తారు ఊహించింది ఎవడు వికసించిన బుద్ధి ఊహిస్తాడు మెంటల్లీ రిటార్డ్ ఊహించలేడు వాడు పొగను చూస్తాడు కానీ నిప్పుందని ఊహించలేడు అందుకే పొగ నిప్పు సో ఆ పరస్పర సంబంధాన్ని ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ అని ఆ పరస్పర సంబంధాన్ని వ్యాపక వ్యాప్ వ్యాప్తి అంటారు దాన్ని గుర్తుపట్టే తెలివితేటలు ఉన్నవాడు అలా గుర్తుపట్టి తెలుసుకుంటాడు తెలుసుకొని అన్ని అవన్నీ అన్నీ అనుమానమే విమానం ఎగిరిందంటే అనుమాన ప్రమాణం మీద ఎగురుతుంది ఊహ చేసి ఎగురుతుంది ఊహతో దిగుతుంది అంతే కానీ రోడ్డు అది చూసుకుని తిప్పుతాడో ఏమే అంతా అనుమానం మీదనే నడుస్తుంది గేజెస్ అన్నీ ఏం చూపిస్తాయంటే ఫిగర్స్ చూపిస్తాయి అనుమాన ప్రమాణంతో ల్యాండ్ అవుతుంది విమానం కానీ రైలు కూడా అనుమాన ప్రమాణంతో నడుస్తూ ఉంటుంది పట్టాలు ఉండి ఉంటాయని లెక్క పోతూ ఉంటుంది అలాగే చీకట్లో అప్పుడు పట్టాలు చూసుకుని వెళ్తాడ ఏమన్నా రోడ్డు మీద కారు వెళ్ళినట్టుగా సిగ్నల్ ఇచ్చేటంటే చెలో అంతే అపోతూ ఉంటుంది అలా ఎనీవే సో అనుమాన ప్రమాణం ఈ రెండు రెండే ప్రమాణాలండి ఇంకో నాలుగు ఉన్నాయి అవన్నీ రెండింట్లో వేసేయండి అంతే రెండు లెక్కేసుకోండి మీరు చాలు రెండు చాలు టూ స్టెప్ అనుమానం చేస్తే దాన్ని అర్థాపత్తి అన్నారు అభావ రూపమైన అనుమానానికి ఇంకేదో పేరు పెట్టారు అనుపలబ్ధి అని పేరు పెట్టారు సో ఈ విధంగా ఏవో ప్రమాణాలు ఉన్నాయి బట్ ఈ రెండు మెయిన్ ఈ రెండు ప్రమాణాలకి గోచరించేది జగత్తగాని దేవుడు కాదు అది సమాచారం ఈ మాట చెప్పి లౌకికులని ఒప్పించటం అదేమో సంభవం అయ్యి పని కాదు ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే చూసేది దేవుడు అని చెప్తూ ఉంటారు వేదాంతం దగ్గరికి వచ్చాడు అంతా తలకిందులు ఇది సో అధ్యతనే మా చిన్నప్పుడు ఒకసారి ఇలాగే ఎవరో ఇంట్లో అనేవారు అంతా అద్వైతం అండి వీడిది అనేవారు అంటే అంతా తలకిందులు వ్యాపారం అని అంత అద్వైతం ఉండే వీడిది అనేవారు నేను ఒకసారి అలాగే అంతా అద్వైతం రావాడు అన్నాను అంటే గొప్పలు సుబ్రహ్ గారు విన్నారన్నమాట వీనికి పిలిచారు అద్వైతం అంటే ఏంటో తెలుసా నీకు ఈ నాయన అద్వైత శాస్త్రంలో మహాపండితుడు నువ్వేమో రాంగ్ సెన్స్లో అద్వైతం అని వాడుతున్నావు ఏం బుద్ధున్నమాటైనా అలా ఎప్పుడు వాడద్దు అని కేకలేశారు సో ఆ విధంగా కాబట్టి ఈ అద్వైత అలా ఉంటుంది దేవుణ్ణి చూడడానికి వెళ్ళి వస్తున్నామని మనం అనుకుంటాం లక్ష మంది మేము దేవుణ్ణి చూసి వచ్చే ఉంటాం తిరుపతి వెళ్ళొచ్చి నువ్వు చూసింది దేవుడు కాదని శాస్త్రం ఎలాగండి దీనికి దానికి ఎక్కడండి ఈ కష్టం ఇలాంటి కష్టంలో ఉన్నాం సో ఎందుకంటే మీరు చూసారు అంటే ఆ చూడబడ్డది గొప్ప ఆ చూసిన కన్ను గొప్ప అరెండింటిలో వెరీ సింపుల్ కదండి సో మీ బుద్ధితో తెలుసుకున్నారు దేవుడి గురించి మీరు తెలుసుకున్నారు దేనితో తెలుసుకుంటారు బుద్ధి అనే సాధనంతో తెలుసుకుంటారు కాబట్టి బుద్ధి అనే సాధనం గొప్పదా దేవుడిని తెలుసుకున్న బుద్ధి అనే సాధనం లేకపోతే బుద్ధి చేతి తెలియబడే దేవుడు గొప్ప బుద్ధి గొప్ప అంటే దేవుడి కంటే గొప్పదనమాట బుద్ధి కాబట్టి మీరు దేనిని తెలుసుకుంటారో ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ అది దృశ్యము కనుక జడము కనుక వినాశి అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆత్మ కొంతమంది ఏమంటారు అంటే ఏదో చేసి వస్తారు ఎవంటే ఇక్కడి నుంచి ఏదో జ్యోతిలాగా వచ్చింది అది ఆత్మేనా అని ఆత్మేనా అనుకుంటారు ఆత్మేనా అని అడగడం కాదు అంటే ఎలా చెప్పాలి పాపం సాధకుడు కదా సాధకుడిని రక్షించాల్సి ఉంటుంది సాధకుడిని చెడగొట్టకూడదు సాధకుడికి వాడి సాధన మార్గంలో సహాయం చేయాలి కానీ వాడిని నిరుత్సాహపరిచి వాడిని డిస్ డిస్ట్రాయ్ చేయకూడదు వాడి శ్రద్ధని పోగొట్టకూడదు కాబట్టి ఏం చెప్పాలి నాయన చూడు అలా కనపడుతూ ఉంటుంది నువ్వు దాని గురించి అలా భ్రమపడద్దు నీకు కనపడేది ఆత్మ ఎందుకు అవుతుందా వెర్రివాడ నీకు జ్యోతి కనపడింది అన్నావా కనపడింది ఎవరికి కనపడింది నాకు నేనెవరు అదే ఆత్మ అని చెప్పడం చెప్తే ఓహో అలాగా అని ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడితే చాలు సేవవుతాడు ఎందుకంటే తను చూసిన జ్యోతే ఆత్మ అనుకుంటే ఇప్పుడు ఈ రెండు ఆత్మలు తెలియ చూసి ఆత్మ ఒకటి చూడబడే ఆత్మ ఒకటి ఇది ఎక్కడ వ్యవస్థ అని లేదు దానికి కాబట్టి అలా అలా అనుకోకుండా ఆలోచనలో పడ్డాడు అనుకోండి ఫీజు సేవ్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మేము ఇక్కడ ధ్యానం చేయమా లేకపోతే బొడ్డులో ధ్యానం చేయమో ఇక్కడ ధ్యానం చేయమా చూడండి మీరు అసలు ఒక పాయింట్ మర్చిపోకూడదు దేవుణ్ణి పూజ ఏ శివలింగంలో పూజేయాలా ఈ మూర్తిలో పూజేయాలా ఆ మూర్తిలో పూజేయాలా అని అడిగారు అనుకోండి వాస్తవంలో మీరు ఏ మూర్తితో మొదలుపెట్టినా మీరు ఆ భావనలోకి వెళ్ళేప్పటికి ఆ మూర్తి ఉండదు ఆ సంగతి మర్చిపోకూడదు మూర్తి ఉండదు ఇంకా దేవుడే ఉంటాడు అక్కడ అదేవిధంగా మీరు ధ్యానం గుండె హృదయం దగ్గర మొదలుపెట్టినా బ్రహ్మత్యం దగ్గర మొదలుపెట్టినా ధ్యానం మొదలుపెట్టిన మరుక్షణంలోనే ఆ స్థానభావన దేశభావన ఉండకుండగా మీరు దేశాతీతమైన తత్వంలో నిలిచి ఉంటారు కాబట్టి ఏదో ఒక స్థానం కాబట్టి కాబట్టి మీరు యూ షుడ్ నో దట్ స్థానం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది మీరు ప్రశ్న వేయటంలోనే స్థానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇట్లా ప్రశ్న వేశారనుకోండి ఈ స్థానం ఇది మంచిదా అది మంచిదా అని అడిగారు అనుకోండి అంటే అర్థం ఏంటి యూఆర్ గివింగ్ ఎన్ ఇంపార్టెన్స్ టు ది స్థానం సో ఫస్ట్ ఆన్సర్ ఏమిటంటే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ది స్థానం సో ఇట్ కుడ్ బి ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఫైనల్లీ బికాస్ ఫైనల్లీ ఇది స్థానం అనేది ట్రాన్స్లెండ్ అయిపోతుంది సెకండ్ ఉపనిషత్తులు మహాత్ములు రికమెండ్ చేసిన స్థానం తీసుకుంటే పోతుంది ఏ స్థానమైనా ఒకటే ఎందుకంటే స్థానాతీతంగా వీడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు కనుక ఎలాగో ట్రాన్స్జెండ్ అయ్యే స్థానమే కాబట్టి ఏ స్థానమైనా ఒకటే అటువంటి ఏది తీసుకుందాము అంటే ఉపనిషత్తులు మహర్షులు రికమెండ్ చేసిన స్థానం మనం తీసుకుందాము ఏమిటండి ఆ స్థానము హృదయం హృది అయం ఇది హృదయం అని ఇది ఒక వ్యవస్థ చెప్తూ ఉంటాము సరే ఎనీవే కాబట్టి ఈ స్థానంలోకి ఇక్కడ నుంచి ఇక్కడికి లేచింది అని మీరు అన్నారనుకోండి ఏదైనా సంథింగ్ హ్యాస్ మూవ్డ్ అప్ ఇప్పుడు ఎందుకంటే యద్భావం తద్భవతి సో అక్కడ దెయ్యం ఉందేమో అనుకుంటే దెయ్యంగా అనుకోండి ఇక్కడేదో కదులుతుంది అనుకుంటే కదులుతున్నట్టుగా ఉంటుంది సో యద్భావం తద్భవతి అది ఎంత సీరియస్ ఎఫ్ఐర్ అంటే యద్భావం తద్భవతి అన్నది ఎంత సీరియస్ అంటే మీరు ఆశ్చర్యపోతారు తనకు లేని వ్యాధి ఉన్నట్టుగా భావన కలిగితే ఓ వ్యాధి ఉన్నట్టే ఉంటుంది ఈ రిపోర్ట్లు చేంజ్ అయ్యి ఒకడికి లేని టీబీ ఒకడికి ఉన్నట్టుగా చెప్పారు వాడు నిజంగా టీబీ బాధపడతాడు ముప్పై రోజుల తర్వాత వాడికి ఏది లేదని తెలిస్తే ఆ వేళ లేచి కూర్చుంటాడు కాబట్టి మనస్సు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంచేతనే నాకు ఈ వ్యాధి ఉందేమో ఆ వ్యాధి ఉందేమో ఇది చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకో అలాంటి పిచ్చిలో పడకూడదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చెక్ చేయించుకుంటే చేయించుకోవచ్చు తప్పు లేదు ఆ పిచ్చిలో పడకూడదు అదో షుడ్ నాట్ బికమ్ ఐన్ అప్సేషన్ వాడీ అనేది అలా అయిపోయే ప్రమాదం ఉంది అందుకోసం చెప్తూ ఉండడం అస్తూ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి లేచింది అంటే ఆ లేచింది దేవుడు అవుతాడా ఆత్మ అవుతాడా అని ఇలాంటి ప్రశ్నలు అనవసరం ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అది దృశ్యమే కానీ వాటెవర్ ఇట్ ఈస్ అది దృశ్యమే ఆత్మ ఆ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఆ గమనాన్ని దర్శించింది ఎవరు నేను ఆ నేను యొక్క యథార్థ స్వరూపమే ఆత్మ కాబట్టి ఆత్మ లేక బ్రహ్మ అన్నది ప్రమాణ ఎట్టి పరిస్థితులలోనూ ప్రమాణ గోచరము కాదు ప్రమాణ గోచరం అయ్యేది పరబ్రహ్మ కాదు పరబ్రహ్మ కానీ ఆత్మ కానీ కాదు అలా ఆభాస అవ్వచ్చు ఆత్మాభాస అవ్వచ్చు చిదాభాస అంటారు ఆభాస సో విగ్రహం ఉన్నది ఏమిటనమాట ఆభాస ఈశ్వరుని యొక్క ఆభాష మరి ఎందుకంటే ఈశ్వర భావనకి సహకరిస్తుంది కనుక ఈశ్వర ఆభాస ఇది వ్యవస్థ శాస్త్రం యొక్క వ్యవస్థ శాస్త్రం యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందంటే అది ఇట్ డజంట్ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్ దట్ ఈస్ ది ప్రాబ్లం హిస్టరీ కూడా అంతే హిస్టరీ డస్ నాట్ రెస్పెక్ట్ సెంటిమెంట్ మనకి సెంటిమెంట్లు ఉంటాయి ఆ సెంటిమెంట్ని హిస్టరీ రెస్పెక్ట్ చేయదు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవము అని మీరు అంటారు అని అంటాం కొంతమంది ఏమంటారంటే ఆగస్టు పదిహేనుని అఖండ భారత మొక్కలైన రోజు అని ఇంకొకటి ఉంటాడు విచ్ ఈస్ ది ట్రూత్ మనం అలాంటవా డౌన్ డౌన్ డౌన్ డౌన్ కమ్యూనల్ కమ్యూనల్ అని పొడి చేస్తా ఉంటే అది న్యాయం కాదు రిలీజియన్ పేరుతో దేశాన్ని ముక్కలు చేసిన రోజు ఆగస్టు పదిహేను ఆ సత్యాన్ని మనం విస్మరించరాదు ఫ్యాక్ట్ రిమైన్స్ ఇట్ స్టాండ్స్ అండ్ స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆగస్టు పదిహేను వార్ గోయింగ్ ఆన్ ఇన్ కశ్మీర్ కశ్మీర్లో యుద్ధం జరుగుతాం అఫ్రీదీ ట్రైబ్స్ జస్ట్ అప్పుడు ఇప్పుడు ఒకటే మోడల్ అఫ్రీదీ ట్రైబ్స్ అని ఆ ట్రైబ్స్ అని అన్నిటినీ కూడా కశ్మీర్ పాకిస్తానీ ఆర్మీ కూడగట్టి అలా పదిహేను డిక్లేర్ అవగానే అటాక్ చేశారు ఆ ట్రైబ్స్ అండ్ ఆర్మీ వెనకాల ఉంటుంది ట్రైబ్స్ ముందు ఉంటారు అటాక్ చేసి వన్ థర్డ్ ఆఫ్ కశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని అంటాం వాళ్ళు అజాద్ కశ్మీర్ అంటారు మనం పిఓకే అని అంటాం అంత కశ్మీర్ని వాళ్ళు ఆక్రమించారు దట్ ఈస్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్ ఎప్పుడు వైల్ వీఆర్ సెలిబ్రేటింగ్ సెవెన్ ఇండిపెండెన్స్కి ఆర్ ఈ సత్యాన్ని విస్మరిస్తారు ఇంకో సత్యం ఉంది ఆగస్టు పదిహేను తెలంగాణకి స్వాతంత్ర్యం రాలేదు నిజాం రూల్లో ఉంది ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేడును వచ్చింది తెలంగాణకి స్వాతంత్ర్యం సెప్టెంబర్ పదిహేడు కూడా కాదు అక్టోబర్ పదిహేడు అక్టోబర్ పదిహేడును వచ్చింది ఆగస్టు పదిహేడుని తెలంగాణ స్వాతంత్ర్యం లేదు నిజానికి తెలంగాణ నవాబు ఏమన్నాడంటే మేము పాకిస్తాన్లో కలిసిపోతున్నాం డిక్లేర్ చేసేదాడు పాకిస్తాన్ విల్ హ్యావ్ త్రీ యూనిట్స్ అప్పుడు పాకిస్తాన్ టూ యూనిట్స్ ఉంది కదా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మేము పాకి అప్పుడు అప్పుడు పాకిస్తాన్ అంటే రెండు యూనిట్స్ ఉండేది మేము మూడు మూడు కలిస్తే ట్రయాంగిల్ది అని నవాబ్ డిక్లేర్ చేశాడు చిన్న ఏమో హీఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఇట్ ఇన్ టు పాకిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది ఏం అభ్యంతరం ఇటువైపు వెస్ట్ పాకిస్తాన్ ఉండి ఇటు ఈస్ట్ పాకిస్తాన్ మధ్యలో రెండు వేల మైళ్ళ దూరంలో ఉండగాలింది ఇక్కడ ఇంకో రెండు వేల మైళ్ళ దూరంలో ఇంకో మొక్కు ఉంటుంది తెలంగాణ వాడిద్ది ప్రాబ్లమ్ that is what they say appudu patel police action chesi deenni bharatdeshamlo vilayanam chesaru eppudu october 17 kabatti telangana vimukti dinamu october 17 august 15 kaadu vellu october 15 17 mata mana evallo pattinchukone pattinchukomu manaku august 15 unta 15 august in fact they should celebrate 17th october more than 15th august 15th august they were not a part of indian union so history annadi it doesn't respect any sentiment than i now lokamantra sentimental ga untu kabatti nu chusidi devudu kad annar ankonde it hurts the sentiment but that is how things are aprameya meeru chusidi devudu kad maro idu vigrahanni chustunnavu ante ishwara bhavaniki sahakaristunnano oka step kinda chepparu adi devudu kad ade devudanu kad adu oka step kinda chepparu ante so pilavadike ఏ బొమ్మ ఇచ్చి ఏనుగు బొమ్మ ఇచ్చి ఇది కూడా ఏనుగు అని ఇస్తారు ఏనుగు అని ఇస్తారా ఏనుగు బొమ్మ అని ఇస్తారా ఏనుగు అని ఇస్తారు ఏనుగు బొమ్మ అని ఇది మిక్కీ మి మౌస్ దీని పేరు మిక్కీ అని ఇస్తారు కానీ ఇది ఇది నైనా ఇదేమో చెక్క బొమ్మరా అయితే గుడ్డతో చేసిన బొమ్మ ఇది దీని గురికే మౌస్ అనే ఆకారం ఉంది దాని గురికే మిక్కీని మనం పిచ్చిగా పేరు పెట్టుకున్నామని చెప్పిస్తారా అలా ఇవ్వరు అలాగే సాధకుడికి ప్రారంభావస్థలో ఇగో ఇదే రా దేవుడు దీన్ని పూజ చేస్తూ ఉండవు అని చెప్తాను ఎంతకాలం పూజ చేయమంటారని అడుగుతాడు నీకు తెలుస్తుంది ఎంతకాలం పూజ చేయాలో ఎంతకాలం పూజ చేయమని చెప్తారు చేస్తూ తెలుస్తుంది వాడికే తెలుస్తుంది ఎక్కాల ఎంతకాలం వల్లించాలో తెలుస్తుంది శబ్దాలు ఎంతకాలం వల్లించాలి రామశబ్దం అవన్నీ మీకే తెలుస్తుంది ఇంకే శబ్దాలు వల్లించడం ఎందుకండి అని మీకే తెలుస్తున్నప్పుడు వల్లించక్కర్లేదు అలాగే అనమాట సో అలాగే ఇది కూడా కాబట్టి అప్రమేయ ప్రమాణగోచరమయ్యేది ఆత్మ కాదు అంటే బ్రహ్మ ఈశ్వరుడు కాదు బ్రహ్మ కాదు ఆత్మ కాదు అప్రమేయస్య నిజానికి ఒక విజరంగస్వామి పంచదిశలో శ్లోకం ఒకటి రాశారు అన్యత్వే నా ప్రమేయత్వం ప్రమేయత్వే చ దృశ్యత అతో ప్రమేయత శ్రౌతి స్వస్మిన్ అవసిత భవేత్ అని రాశారాయన అంటే ఇప్పుడు ఈశ్వరుడు తానే ఆత్మయ ఈశ్వరుడా ఆత్మ కంటే అన్యమా అంటే అన్యత్వే ఈశ్వరుడు ఒకవేళ అన్యమైతే అన్యమంటే ఇతరము భిన్నము డిఫరెంట్ ఫ్రమ్ వన్ సెల్ఫ్ ఇతరమైతే ప్రమేయత్వం అప్రమేయత్వం నా అప్పుడు అప్రమేయుడు ఈశ్వరుడు అని చెప్పడానికి వీల్లేదు ప్రమేయుడు అవుతాడండి అప్రమేయుడు అవుతాడు ఎందుకు అవుతాడు ఇప్పుడు ఘటం ఉంది ప్రమేయమా ప్రమేయమా ప్రమేయం హిమాలయ పర్వతాలు ఉన్నాయి ప్రమేయమా ప్రమేయమా సూర్య గోళం మిల్కీవే గెలాక్సీ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 బ్రహ్మహత్య బ్రహ్మహత్య చేసినట్టు అసలు బ్రహ్మ అనే కాన్సెప్ట్ని బాడీ చేసినట్టు ప్రమేయత్వే చ దృశ్యత అయితే మరి ఇంకెలాగండి అత శ్రౌతి అప్రమేయత శృతి చేత బోధించబడే ఈ అప్రమేయత్వం ఏది గలదో స్వస్మిన్ అవసిత భవేత్ తన స్వరూపమునందు chandu చెందును the innermost reality of వన్ సెల్ఫ్ ఈజ్ ది ఆత్మా అండ్ దట్ ఈస్ బ్రహ్మన్ అని చెప్తే మీరు అప్రమేయత్వాన్ని పరిరక్షించిన వాళ్ళు you have taken care of that శృతి బోధని టేక్ కేర్ చేసిన వాళ్ళు అవుతారు దీనికి భిన్నంగా భేదాన్నే మేము నిలబెట్టే పక్షంలో యు హైల్డ్ అప్రమేయము అని ఆ విధంగా చెప్తారు కాబట్టి ఆత్మ అప్రమేయము కనుక అది వినాశము చెందేది కాదు ఈ దేహములన్నీ కూడా అంతవంత ఇత్యుక్త వివేకిభి ఈ మాటలే వాళ్ళు చెప్తారండి నిత్య అనిత్య వస్తు వివేకం గల వాళ్ళు దృక్ దృశ్య వివేకం గల వాళ్ళు చెప్తారు ఏది దృశ్యమో అదే సత్యం అనుకునేవాడికి యద్దు దృశ్యం తత్స్యం అంటారు లోకదృష్టి యద్దు దృశ్యం తన్నశ్యం అది శాస్త్రదృష్టి లోకదృష్టికి శాస్త్రదృష్టికి ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఉన్నంత తేడా ఉంటుంది కాబట్టి ఆ వివేకం గల వాళ్ళు ఎలా చెప్తారు వివేకం లేని వాళ్ళు చెప్పేవివో లక్ష తొంభై ఉంటాయి అవన్నీ అది వేరే సంగతి కాబట్టి వివేకవంతులు ఇలా చెప్తారు ఓకే నిత్యశ అనాశిన ఇతి న పునరుక్తం నిత్యస్య నిత్య ద్విధత్వాత్ లోకే నాశ సో ఈ అప్రమేయస్ శంకరులు మళ్ళీ వ్యాఖ్యానం చేస్తారు చూద్దాము సో నిత్య సో నిత్యుడు నిత్యస్యా అని ఒక వాక్యం ఉన్నది పదం ఉన్నది అనాశిన ఇది పునరుక్తి కాదా నిత్యస్య అంటే నిత్యమైన అనాశిన అంటే నాశములేని ఇది పునరుక్తి కాలేదండి చెప్పిందే చెప్పినట్టు అయింది కదా ఎక్స్ట్రా ఏ ఉంది అంటే కాదు ఎందుకంటే లోకంలో రెండు విధముల నిత్యములు ఉన్నాయి రెండు విధముల నాశములు కూడా ఉన్నాయి కాబట్టి నిత్య శబ్దం చేతనం ఒక విధమైన నిత్యత్వాన్ని చెప్పి ఆ దానికి సంబంధించిన నాశాన్ని నిరాకరిస్తారు అనాశినహ అనే శబ్దం చేతనం రెండో విధమైన నాశాన్ని నిరాకరిస్తూ రెండో విధమైన నిత్యత్వాన్ని ప్రతిపాదిస్తారు నిత్యంలో రెండు రకాలు ఉన్నాయి నాశంలో రెండు రకాలు ఉన్నాయి కాబట్టి నిత్య అనాశిన రెండు పదాలు చెప్పారు పునరుక్తే లేదు ఏమిటా రెండు రకాలు యథా దేహ భస్మీభూ అదర్శనంగత వి ఉచ్యత నష్ట ఉచ్య విద్యమానోపి అన్యథాపరిణతో వ్యాధ్యాదియుక్తో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 భస్మం అయిపోయి ఇంక కంటికి కనపడనే కనపడదు అది ఒక రకం నాశం ఇంక రెండో నాశం ఏమిటి విద్యమాన అవి దేహం ఉంది మనిషి ఉన్నాడు భస్మీభూత అదేం కాలేదు బతికే ఉన్నాడు కానీ అన్యథా పరిణత ఉండాల్సిన ఒకప్పుడు ఉన్న విధంగా లేదు ఇప్పుడు పూర్తిగా మారిపోయి అన్యథాపరిణత మోకాళ్ళు అలా ఒకప్పుడు ఉండేట్లా లేవు ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు జుట్టు ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు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 నిత్య అనాశిన రెండు వేర్వేరు పదాలు వాడేరు త్ర అశినో నిత్యేతి ద్విధేనాశేనా అసంబంధ అర్థ కాబట్టి అనాశిన నిత్యస్యాన్ని రెండు పదాలు వాడడం చేత ఈ రెండు రకములైన నాశముతోటి ఆత్మకి సంబంధము లేదు అస అసంబంధ ఇత ఆత్మకి ఈ రెండు రకాల నాశనంతో ఏమీ సంబంధం లేదు అసలు ఇక్కడ మీమాంసకు ఇక్కడ మీమాంసకులు ఏమని చెప్తారంటే అంటే వినివాడు వివేకం గలవాడైతే చెప్పొచ్చు చెప్తే ఉపయోగం ఉంది వినివాడు వాడు కళ్ళకు కళ్ళకి బట్ట కట్టేసుకుని కూర్చున్నాడు అనుకోండి వాడి వాడు ఏం వాడికి ఏం కనబడుతుంది మనం ఏం చూపిస్తే ఉపయోగమై ఉంది ఇక్కడ మహాత్ములు ఎలా చెప్తారంటే చూడండి శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడు వరు వె శోకం అనవసరం అన్నాడు ఎందుకు శోకం అనవసరం అన్నాడు నీకు పుట్టుక చావులు లేవు అన్నాడు అందుకోసం శోకం అనవసరం అన్నాడు సో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తరి ధీరస్తత్ర నమోహ్యతి అని మొదలుపెట్టాడు సో మాత్రాస్పర్శాస్తు కౌంటే నాసతో విద్యత భావ ఇవి చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఎవడ గురించి చెప్తున్నాడు దేవుడి గురించి చెప్తున్నాడా మీ గురించి చెప్తున్నాడు అసలు ఆ ప్రకరణ మీకు ఎలా అనిపిస్తుంది దేవుడు ప్రకరణమైది కాదు ఈశ్వరుడు ప్రకరణం కాదు ఇది ఆత్మ యొక్క ప్రకారం అవునండి టాపిక్ ఆత్మ టాపిక్ ఇది త్వంపదార్థ వివేకం చేస్తున్నాడు ఇక్కడ తత్వసలు లేదు దరిదాపుల్లో సో నా గురించి చెప్తున్నాడు అనమాట నా గురించి చెప్పేప్పుడు దేవుడికి ఎన్ని పదాలతోటి వ్యాఖ్యానం చేయడానికి అవసరం ఉందో అవకాశం ఉందో అన్ని పదాలు పీడి వేసి చెప్పేస్తాయి అజో శాశ్వతోయం కురాణ హన్యతే హన్యమానే శరీరే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 లిస్ట్ కింద రాసుకుని చూస్తే ఆత్మ అంటే దేవుడే అని స్పష్టమైపోతుంది అదే సంగతి దీన్ని ద్వైతులు ఎలాగా దీన్ని నిర్వాహం చేస్తారంటే వాళ్ళు అసలు ముందు ఆ బేసిక్ టాపిక్ని మార్చేసి నిర్వహణ చేస్తారు అదే సంగతి కాంటెక్స్ట్ ఇవే ఇవే అన్నీ పక్కన పెట్టేసి ఆత్మ అంటే అయోగ్యుడు అల్పుడు జీవుడు పనికిరాని వాడు ఇక్కడి నుంచి అక్కడికి పోయేవాడు అని వాడు ముందు ఫిక్స్ చేసేసి అప్పుడు ఈ శ్లోకాలకేసి చూస్తారు చూస్తే ఈ శ్లోకాలు ఒక్క వాళ్ళు అనుకున్న జీవుడికి ఒక్క పిసరు కూడా అప్లై కావు కాబట్టి ఇంక ఈ శ్లోకాలను ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని డిస్టార్జ్ చేసి లోకమే పెడతారు లోకం ఏముంది దే నాట్ హెడ్ పీపుల్ దే జస్ట్ నాట్ హెడ్ నాలుగు సమాసరాలు గట్టిగా వేశారనుకోండి అబ్బా ఎంత బాగా మాట్లాడేయండి ఒక ఆయన ఎంత బాగా మాట్లాడేడండి అన్నారు అంటే నేను ఏం చెప్పారు అని ఏం చెప్పారో విషయం తర్వాత చూద్దామండి ముందు చక్కగా మాట్లాడేటలేదా స్టేజ్ ఫియర్ లేకుండా పెద్ద పెద్ద సమాజాలు వేసి మాట్లాడా లేదా చక్కగా మాట్లాడే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే సో ఇవన్నీ ఆత్మ యొక్క స్వరూపమే విచారం అయితే అప్పుడప్పుడు బ్రహ్మన్ అంటున్న టాపిక్ ఆత్మది అయితే ఆత్మ గురించి ఈ చెప్పిన పద్ధతి ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ అదర్ దాన్ బ్రహ్మన్ పూర్ణంగా ప్రతిపాదన చేస్తున్నారు అంచేతనే నువ్వు నశ ఏడవక్కర్లేదని చెప్తున్నారు ఆత్మ మీరు అనుకున్నట్టుగా అల్పము సంసారి అయితే మరి దుఃఖించకపోవడం ఏమిటి దుఃఖించడమే యోగ్యంగా ఉంటుంది ఆత్మ అల్పము సంసారీ అయితే మరి దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది ఓకే అన్యథా పృథివ్యాధివదీ నిత్యత్వం సార్ ఆత్మన తన్మాభూత్ నిత్య అనాశిన ఇహ కేవలం నిత్యస్యానీ అనాశీన అనలేదనుకోండి అప్పుడు ఆత్మ నిత్యము ఎలాగా పృథివీ మొదలై పృథివీ వ్యాధి పృథివీ నిత్యంగా పృథివీ నిత్యం ఆకాశ నిత్యం సూర్యుడు నిత్యం చంద్రుడు నిత్యం కొండ నిత్యం మొన్న మొన్నటిదాకా బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా నిత్యం అనే సో ఇవన్నీ నిత్యాలు ఒక రకంగా నిత్యాలు అలాగే ఆత్మ నిత్యం సో అయ్యా అలా అనుకుని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 కాబట్టివంటి ఆపేక్షక నిత్యములు అంటారు ఇవి కూడా ఓ రకంగా నిత్యాలే పర్మనెంట్ జాబ్ అంటే అర్థం ఏంటండి గవర్నమెంట్ జాబ్ ఇదే పర్మనెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అంటే టెంపరీ గవర్నమెంట్ అంటే పెర్మనెంట్ పెర్మనెంట్ అంటే ఏమిటి అర్థం అంటే వీడు రిటైర్ అయిపోయేదాకా ఉంటుంది అనే అభిప్రాయం అది పెర్మనెంట్ అంటే అలాగే ఈ జగత్తు రిటైర్ అయిపోయే వరకు పృథివీ ఉంటుంది అలాంటి పెర్మనెంట్ కాదు ఇది ఇది రియల్ పెర్మనెంట్ ఇది అబ్సల్యూట్లీ పర్మనెంట్ కాబట్టి అటువంటి భ్రాంతి కలగకుండా ఉండడం కోసమని నిత్య అనాశినహ అని రెండు పదాలు వేసినారు అడిగదే ఇంకా అప్రమేయస్ అప్రమేయన ప్రమేయ ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేదర్థ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 దాన్ని పరిచ్ఛేద్యము అంటారు సో చూపు ఏం చేసిందంటే పరిచ్ఛేదం చేసేస్తుంది ఎంతుంది ఎంతకంటే ఎక్కువ లేదు ఇలా ఉంది మరోలా లేదు ఇప్పుడు ఉంది ఇంకో అప్పుడు లేదు ఇక్కడుంది మరో చోట లేదు ఇంకేమిటండి అన్ని పరిచ్ఛేదాలు అయ్యే పోయాయి వేరే పరిచ్ఛేదాలు ఏం లేవు సేమలు పరిచ్ఛేదం అంటే లిమిట్స్ సో అన్ని విధములుగా పరిచ్ఛేద్యం అయిపోతుంది మీరు చూశారు అంటే అలాగే బుద్ధితో తెలుసుకున్నానన్నప్పుడు కూడా బుద్ధి చేత పరిచ్ఛేద్యం అయిపోతుంది సో ఆ పరిచ్ఛేద్యము పరిచ్ఛేదము అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి పరిచ్ఛేదం అంటే లిమిటేషన్ పరిచ్ఛేద్యం అంటే వన్ విచ్ ఈజ్ లిమిటెడ్ సో ప్రత్యక్షము మొదలైన ప్రమాణముల చేత అంటే ప్రత్యక్ష అనుమానాలు వేసుకోండి ఇంకో రెండు ఏమైనా కలుపుకుంటే కలుపుకోవచ్చు అనుమానంలో పడిపోతాయి ఈ ప్రమాణముల చేత అది పరిచ్ఛేద్యమైపోతుంది అని అర్థం ప్రమేయము అంటే కానీ ఆత్మ ఆ విధముగా కాదు అంటే ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణముల చేత పరిచ్ఛేద్యము కాదు అంటే తెలియబడదు అనే అర్థం అంటే చూడండి ఇప్పుడు ప్రమాణముందనుకోండి ప్రమాణంచ ప్రమా ప్ర ప్రమాత ప్రమాణంచ ప్రమేయం ప్రమితిస్తాయ ప్రసాదా సిద్ధ్యంతి తత్సిద్ధమపేక్ష అని విచారణ శ్లోకాలు ఇవన్నీ చాలా చక్కగా సింపుల్ అనుష్పులు మంచి విషయాన్ని బాగా సింపుల్గా చెప్తాయి ఆ శ్లోకం కనుక నోటికి వచ్చి ఉంటే ఆ టాపిక్ని బాగా ప్రజెంట్ చేయగలుగుతారు అది దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఇప్పుడు ఏదైనా ఒక జ్ఞానం ఉందనుకోండి నాలెడ్జ్ నాలెడ్జ్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే నాలుగు అంశాలు ఉన్నాయి నోవర్ మూడు మూడు నాలుగు చేసాం మూడునే నాలుగు చేసాం ఉన్నది ఒకటి దాన్ని రెండు చేసాం మూడు చేసాం నాలుగు చేసాం నోవర్ అంటే ప్రమాత ద నాలెడ్జ్ అంటే ప్రమా the means of knowing pramanam and the one which is known prameyam pramata cha pramanam cha pramiti prameyam pramitis tatha pramitiya pramana nalugu cheppam telisindandi evadu nalugu novar the means of knowing the knowledge and the known nalugu yashya prasadaat siddhyanti ee nalugu దేని వల్ల ఏ దేని యొక్క అనుగ్రహము వల్ల సిద్ధిస్తున్నాయో ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటము ప్రమేయము ఘట జ్ఞానం కలిగింది ప్రమితి కన్ను ప్రమాణము నేను ఈగో ప్రమా ప్రమా ప్రమాత తెలుసుకునేవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఏ ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేతను సిద్ధిస్తున్నాయో అంతే కదండి ఆత్మదేవుని అనుగ్రహం చేతనే అచ్చిద్రూపంగా ఆత్మదేవుడు ఇక్కడ ఆత్మని దేవుణ్ణి చేసి పలసం మీరు గమనించడం లేదు ఆత్మదేవుడు అది సో ఆ ఆత్మదేవుడి యొక్క అనుగ్రహం చేతనే ఒక ఆయన ఉన్నారు ఆయన ఆత్మ ఆత్మబాబా అని పేరు అది సమాసం కుదరదు దేవుడు అంటే కుదురుతుంది ఆత్మదేవ లేదా అలా పెట్టాలనుకోలేరు ఆత్మాచాసం దేవస్థ సమాసం కుదురుతుంది సంస్కృత పదం అది బాబా సంస్కృత పదం కాదు కదండి ఆత్మబాబా అని ఆయన పేరు పెట్టుకున్నారు నేను అన్న నా దగ్గర పాటించారు కొద్ది రోజులు ఆయన నేను అన్నారు ఇది ఏమిటి ఆత్మానందరిని పెట్టుకోవచ్చు కదా ఆత్మబాబా అని ఎందుకు పెట్టుకున్నారు అని నేను అడిగాను ఆయన అన్నారు ఏమండే వాళ్ళు అడుగుతారు ఆయన జుట్టు బాబా గారి జుట్టులాగా ఉంటుంది అందుకోసం ఆత్మబాబా అని పేరు పెట్టుకున్నారు సరే మంచి సో ఎలా ఉందంటే పాప ఆయన ఒరిజినల్గా ఆయన ఎందుకు పేరు పెట్టుకున్నారో పెట్టుకున్నారు సాధువు కనుక అలా పెట్టుకుని ఉంటారు వీళ్ళందరూ అనుకారు ఎందుకు అలా అనుకరించడం ఎందుకు ఏదో ఇప్పుడు ఇమిటేషన్ అనవసరం కదా కానీ మరి ఆయన బ్రహ్మసూత్ర భాషం పాఠం చదివి మళ్ళీ ఇమిటేషన్లో పడ్డారంటే దురదృష్టం అని అనుకోవాల్సి ఉంటుంది ఇంకంతకంటే ఓన్లండి సో సో ఈ నాలుగు ఏ ఆత్మదేవుని యొక్క అనుగ్రహము చేత సిద్ధిస్తున్నాయో తత్సిద్ధవు కేమపేక్షతే అటువంటి ఆత్మదేవుడు సిద్ధించటానికి ఏదైనా ఒక దాని యొక్క అపేక్ష ఉన్నదా లేదు అంటే ఆత్మదేవుడు స్వయం సిద్ధుడు ఆత్మదేవుడు సిద్ధించిన తర్వాతనే మిగతా అవన్నీ సిద్ధిస్తాడు ఒక చోట సంకర్తులు అంటారు భాషల్లోనే వీడిని ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేత వీడు ప్రమాతవుతాడు ప్రమాత అయి కళ్ళు తెరిచి జగత్తునంతని కూడా ప్రమేయంగా చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రమాత ఆ ప్రమేయము ఈ ప్రమాణము ఆ ప్రమా సర్వము ఆత్మదేవుని యొక్క అనుగ్రహం చేతనే సిద్ధిస్తూ ఉండగా ఆత్మదేవుణ్ణి సిద్ధింపజేయటానికి మరింకేది కావాల్సి వస్తుంది నథింగ్ ఎల్స్ ఈజ్ ఎక్స్ అన్ ఎక్స్పెక్టెడ్ అపేక్షతే అంటే అది అప్రమేయము అని అర్థం దానికి అప్రమేయస్ అపరిచ్ఛేద్యము అనర్థం ఇత్య దీని మీద ఓ సందేహం ఒక పూర్వపక్షం నన్ను ఆగమేనా ఆత్మా పరిచ్ఛేద్య ప్రత్యక్షాదినా పూర్వం అంటే అయా ఇక్కడే చెప్తున్నారు ఆయన అదేమిటండి ఆత్మ అపరిచ్ఛేద్యం ఎందుకు అయింది నను నను అంటే సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేసేప్పుడు పూర్వపక్షం అబ్జెక్షన్ రేస్ చేసేప్పుడు నను అంట నను అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే మరైతే అని ట్రాన్స్లేట్ చేయాలి మరైతే అని ట్రాన్స్లేట్ చేయాలి అంటే అబ్జెక్షన్స్ రేస్ అని అర్థం నన్ను చూడండి ఆత్మ గురించి ఆగమం అంటే వేదం ఆగమం ఆత్మను గురించి బోధిస్తుందా లేదా వదిిస్తుందని అప్పుడు ఆత్మ తెలియాలంటే అక్కడ వేదమే చెప్తుంది కదా ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా అయిపోయింది ఇంకేముంది కాబట్టి అప ఉపనిషత్తుల చేత తెలియబడుతున్నది కాబట్టి ఉపనిషత్తుల ప్రమాణం శబ్దప్రమాణం శబ్దప్రమాణం చేత తెలియబడుతూనే ఉంది ఆత్మ తెలియబడుతుంటే మీరేమో ఆత్మ అప్రమేయము అని అంటారేమి ఆగమైన పరిచ్ఛేద్యతే అంతేకాదు ఆగమందాకా అక్కర్లేదు సో ప్రత్యక్షాది పూర్వం వీడి శాస్త్రం చదువుకోముందు వీడికి ఆత్మ తెలుసా తెలియదా వేదాంతం చదువుకోలేదండి నేను ఆత్మ అంటే ఏమిటి నేను వేదాంతం చదువుకున్న తర్వాత వచ్చిందా నేను అంతకుముందు వచ్చిందా ఇప్పుడు వేదాంత నేను వేదాంతం చదువుకుందా వేదాంతం చదువుకున్నాక నేను వచ్చిందా నేను వేదాంతం చదువుకుంది అంటే ఇప్పుడు నేను అనేది తెలుస్తుంది తెలుస్తుందంటే మరి అలా తెలుసు ఉండాలి ఏదో ప్రత్యక్షం చేతనో అనుమానం చేతనో తెలుసుండాలి అంతే ఇప్పుడు ఇదిగో నేను ఇది ప్రత్యక్షం చేతి తెలిసింది అనుమానం చేతి ఎలా తెలిసిందో చెప్పమంటారా సో నేను తప్పనిసరిగా ఉండి ఉండాలి ఎందుకంటే పర్వతం అనుమానంతో పర్వతంలో వల్లి ఉండాలి ఎందుకంటే పొగొస్తోంది కనుక అది అనుమానం అలాగే నేను ఉండి ఉండాలి ఎందుకంటే నాకు మా మామగారు పిల్లనిచ్చినారు కనుక నేను లేకపోతే మావగారు పిల్లనివ్వరు కదా కాలుగలికి కన్యాదానం చేశారంటే నేను ఉంటే కన్యాదానం చేస్తారా నేను లేకుంటే కన్యాదానం చేస్తారా నేను ఉంటే ఆయన చేశారు కనుక పొగ వచ్చిందంటే నిప్పు ఉంటే పొగ వస్తుందా నిప్పు రాకుంటే పొగ ఉంటే నిప్పు లేకుంటే వస్తుందా ఉంటేనే వస్తుంది కాబట్టి కాలుకడికి కన్యాదానం చేశారు కనుక నేను తప్పనిసరిగా ఉన్నాను అనకూడదు ఉండి ఉండాలి అనాలి అను అనువాద ప్రమాణం కదా కాబట్టి ఆ విధంగా ప్రత్యక్షాదిలాచే పూర్వం ఈ వేదన రాకపోతే శాస్త్రం రాకముందే కూడా ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలిసిపోతూనే ఉంది ఆత్మ ఇదేమిటి నువ్వు అప్రమేయం ఉంటావేమిటి ఇగో ఇలాగే ఉంటాయి అబ్జెక్షన్స్ దీన్ని పుస్తకంలో రాస్తారు ఇవన్ ఇలాంటి అబ్జెక్షన్స్ ఇక్కడ ఉన్నవన్నీ ఆ నను తీసేయటం నను తీసేస్తే ఏమవుతుంది సిద్ధాంత వాక్యంలాగా కనపడుతుంది అడుగునుండే సిద్ధాంతం తీసేవతలు పారేయండి ఇంకే అబ్జెక్షన్ అయితే సిద్ధాంతం కానీ ఆ నను తీసేయండి తీసేసి ఇదిగో ఆత్మ గురించి తెలియలేదని ఆత్మ అప్రమేయం అని అంటారు వీళ్ళు ఆత్మ అప్రమేయం ఎలా అవుతుంది వేదం ఆత్మ గురించి చెప్తా కదా వీడు వేదం చదువుకోకముందు కూడా వీడికి ఆత్మ తెలుస్తూనే ఉంది కదా అబ్బా ఎంత గొప్ప యుక్తి చెప్పేశారు వీళ్ళు అని అలా అనిపిస్తూ ఇదో ఇలాగ పుస్తకాలు రసిస్తూ ఉంటారు ఇదో పద్ధతి అనివే నా ఆ అభిప్రాయం సరైనది కాదు ఆత్మన స్వతసిద్ధత్వా అది సంగ్రహవాక్యము అంట ఇంకా ఇలాగ కొంచెం భాష్య లక్షణాలు కొన్ని మీరు నేర్చుకోవచ్చు ఈ వాటికి సంగ్రహవాక్యం అంటే సమాధానం చెప్పేప్పుడు ఒక్క చిన్న ముక్కలో సమాధానం చెప్పి ఆ చెప్పిన ముక్కనే బాగా విస్తారం చేస్తా సంగ్రహంగా చెప్పి దాన్ని వివరిస్తా సంగ్రహంగా ఏమని చెప్తున్నా నాయన నువ్వు చెప్పిందే ఆత్మ ప్రమేయము ప్రమాణ కాదు ఎందువలన ఆత్మస్వతసిద్ధము అగుట వలన ఆత్మకి అనాత్మకి చాలా పెద్ద తేడా అనాత్మస్వతసిద్ధం కాదు ప్రమాణ సిద్ధం లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని తార్కికుల యొక్క ఒక పెద్ద స్టేట్మెంటు వాళ్ళ యొక్క రూల్ అది ప్రమాణము లక్షణాలను బట్టి వస్తువు సిద్ధిస్తుంది ఇప్పుడు ఘటం ఉందండి ఘటము ఉన్నది అని మీరు చెప్పారంటే ఘటం సిద్ధించింది అనమాట అంటే ఎస్టాబ్లిష్ అయితే చెప్తారండి ఉన్నది అని చెప్పాలంటే సిద్ధిస్తే చెప్తారా సిద్ధించకుండా చెప్తారా అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు చెప్తారు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 ఆత్మస్వత సిద్ధము నేను ఉన్నాను మనం అనేసార్లు ధ్యానంలో కూడా మీ చేతను నేను చెప్పాను చాలాసార్లు నేను ఉన్నాను అనేది సిద్ధించాలంటే స్వతసిద్ధం అది ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని సిద్ధించాలనుకోండి భక్తులు అందరూ పూనుకే పూనుకుంటే సిద్ధిస్తున్నాయి భక్తులు పూనుకుంటే సిద్ధిస్తుంది మీరు ఈ కథలు వినలేదు ఇది దేవాలయానికి సంబంధించిన కథలు ఉంటాయి ఒకప్పుడు ఇక్కడ అంత రాళ్ళు రప్పలు చెట్టు చేపలు ఉండేవ్వండి అప్పుడు ఒక భక్తుడు ఇటు వెళ్తున్నాడు వెళ్తుంటే ఆయనకేమో ఇక్కడే ఆ రాత్రి ప్రయాణం ఇక్కడ ఆపి ఇక్కడే ఈ చెట్టు కింద నిద్రపోయాడు నిద్రపోతే దేవుడు కల్లో కనపడి నాయన నేనేమో ఇక్కడ చెట్టు కింద పూజా పురస్కారం లేకుండా పడున్నానురా నువ్వు లేచి దేవాలయం కట్టిన చెప్పాడు అప్పుడు మొన్నడు ఆయన నిద్ర లేచి వెంటనే ఎక్కడ కళ్ళలో కనపడ్డాడని ఉన్నాడని చెప్పాడో అక్కడేమో వెతికితే తవ్వి చూస్తే అక్కడ దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఆయన ప్రతిష్ట చేశాడు అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి దర్శించడం మొదలుపెట్టారు అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు ఎలా సిద్ధించాడు అంటారు భక్తుడిని బట్టి కదండి ఆయన అక్కడ భక్తుడు ఆయన లేకపోతే ఎక్కడ సిద్ధిస్తాడు ఈశ్వర్ సునా ఈశ్వర్ సునా ఈశ్వర్ సునా భక్తా బిన అని ఓ పాట ఉంటుంది ఈశ్వరుడు అనే మాట విన్నారా ఎప్పుడైనా మీరు భక్తులు లేకుండా ఈశ్వరుడు మాట విన్నారా కాబట్టి భక్ ఈశ్వరుడు భక్తాధీనుడై ఉంటాడు భక్తుడు ఈశ్వరుణ్ణి ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు ఓ రాయి ఉంది ఓ విగ్రహం మీరు పూజ ఎవడో వచ్చి ఏమిట్రా పూజ చేస్తున్నాను అంటే నేను దేవుణ్ణి పూజ చేస్తున్నాను అంటే వాడు వెంటనే సుత్ ఒకటి తీసుకుని దాని మీద ఇలా కొట్టాడు కొడితే నాలుగు మొక్కలు ఇది రాయా దేవుడా అని వాడు అడిగాడు అయితే వీడు చెప్పడవారు వరివాడ దేవుని పూజ చేస్తున్నాడు అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు రాయి ఇక్కడ ఉంటాడు నా హృదయంలో ఉన్న దేవుడు దీని ఎందు నేను చూశాను కనుక అది దేవుడు నీ హృదయంలో దేవుడు లేడు కనుక నీకు అది నేను దేవుణ్ణి పూజిస్తున్నానంటే దాని అర్థం అది అది తెలుసుకోకుండా శుద్ధి పట్టుకొచ్చి కొట్టి ఇది రాయి కానీ దేవుడు అంటావేమిటి అని చెప్పాడు సమాధానం అది కరెక్ట్ అది చాలా సూక్ష్మమైన విషయం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 అంటే ఐదు వందలు ఎందుకమ్మా అది ఆవిడ తీసుకున్నది పది రూపాయలకే కానీ దాన్ని మనం చూసి దృష్టిని బట్టి ఆవిడ ధరిపించుతుంది సో షీ డజన్ సెల్ అండ్ ఆబ్జెక్ట్ షీ సెల్స్ అన్ ఐడియా మీరు ఆబ్జెక్ట్ కొనం మీరు శివలింగాన్ని కొంటున్నారు శివలింగం ఈజ్ అన్ ఐడియా సో షీ నోస్ దాట్ అండ్ షీ సెల్స్ ఇట్ అంటే ఐదు వందలు నేను మూడు ఇస్తాను అంటే అదే మూడు నాకు కిట్టుబాటు కదండి కనీసం నాకు పాతి రూపాయలైనా లాభం ఉండాలి కదా నేను తెచ్చిందే మూడు వందలకి కాబట్టి మీరు మూడు వందల పాతి